మరక శరీ సహనా సహనూ సీ శాంతి శాంతి శాంతి శ్యశ్యై తన్న పశ్యతి నీ ద్రష్ సృష్టి లోపో విద్య అది నాశత్వాత్ ఇప్పుడు మీరు కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడు కేవలమే మీరు చూస్తూ ఉండడమే కాదు మీరు చూసుకున్నారు అని మీకు తెలుసుకోండి నా రెండు ఆల్సో ఈ నో దూస్ రెండు లెవెల్స్ చూసుకున్నారు అంటే కన్ను మనస్సు నో దూషి అంటే ఆత్మచేతం కాబట్టి దీంట్లో సింగ్ నోని దూస్టి ఊదడము చూసుకున్నట్లు తెలియడము దీంట్లో చూడడం అనేది ఒక జ్యోతి ఎందుకంటే వస్తువు తెలుస్తోంది కదండి వస్తువును ప్రకాశింపజేసుకున్నాడు చూసుకున్నట్లు తెలియదు అది ఇంకొక జ్యోతి ఆంకర జ్యోతి అయితే ఈ చూసుక అనే జ్యోతి అనిత్య జ్యోతి ఓసారి ఉంటుంది ఇంకోసారి చూస్తున్నాడు అనుకోండి చూచుటం లేదు అందుకే ఏమైంది చూస్తున్నాడు కాస్త చూసూటం లేదు అయిపోయింది అనిత్యం కానీ చూడనప్పుడు కూడా కళ్ళు మూసుకుని చూడనప్పుడు కూడా ఇది తెలుసుకోవడం చూపుటలేదు అని నీకు తెలుస్తాను కాబట్టి ఆ తెలివితా అనే ఆంతరం జ్యోతి అది నిత్యం కాబట్టి నాకు నపస్క ఏదైతే చూపుటం లేదు అనేది కలదోత్తి గ్రామ శ్రేణులు చూసుకోలేదు వస్థలో కూడా చూచుటలేదు కళ్ళు మూసుకున్నప్పుడు కూడా చూసుకలేదు చూసుటలేదు అనేది ఏదైతే కాదో పశ్యన్ వై సన్న పశ్చి ఆ చూసుకలేదు అనేది చూస్తూ ఉండ చూస్తూ అనే విషయాన్ని చూస్తూ ఉన్నాడు అంటే కళ్ళు నేను చూసుకలేదు అని తెలుస్తూ ఉన్నాను కళ్ళు నేను చూస్తున్నాను అని తెలుస్తూ ఇప్పుడు దీంట్లో రెండు రకాల దృష్టి మీరు ఎందుకంటే వస్తువును చూసినప్పుడు మీ ఫోకస్ ఆ వస్తువు యొక్క నామరూపముల మీద ఉందనుకోండి సపోజ్ అంటే మీ ఫోకస్ అంతా కూడా అనిత్య దృష్టి మీద పరిణామం ఆ ఫోకస్ నేను చూస్తున్నాను అనే దాని మీద ఉందనుకోండి ఏమిటి చూస్తున్నాను అన్నదాని మీద కాదు చూస్తున్నాను ఏదైతే చూస్తున్నాను అంటే ఐ అమ్ సీయింగ్ ది పార్ట్ దాని మీద అంటే నామరూప దృష్టి నామరూపం మీద ఫోకస్ పార్ట్లు చూ చూడేది పార్ట్ అనేది కాదు దగ్గర సీయింగ్ అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టినట్లయితే అప్పుడు నామరూపములకు అతీతమైన సాక్షిస్వ రూపం కాబట్టి ఆ అంకర దృష్టి దాన్ని ఆత్మజ్యోతి అని అన్నా నేను అది ఎప్పటికీ ఆడిపోయింది కాబట్టి దానికి లొక్క వుట ఈ కన్ను ఉండనుకోండి ఇది కళ్ళు తెలిస్తే వెలిగించినట్టు రేపు వెలిగించినట్టు కన్ను మూసేస్తే దీపం ఆడి చేసే సాటిలైట్ ఇలా స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తామనుకోండి ఆన్ చేస్తే అన్ని వెలుగుతాయి ఆఫ్ చేస్తే అన్ని ఆడిపోతాయి అలాంటిది కన్ను శాటిలైట్ ఆర్ ఆఫ్ చేసినట్టు కన్ను ఆను ఆఫ్ చేస్తారు కానీ లోపల ఉండే ఆత్మ లీవ్ ఆను ఆఫ్ అనేది ఉండదు కూనప్పుడు కూడా పశ్యనువై కను సుష్టమే పూర్వకంగా ఉంది ఆచరిస్తాం కాబట్టి ఆ లోపల ఉండేటువంటి దృష్టి ఏదైతే కదో దృష్టి దృష్టి దృష్టి అంటే ఆత్మస్వరూపం దాని యొక్క దృష్టి దానికి లోపం లేదు అది వినాశము లేదు ఈ చూపేముంది అలా కళ్ళు మూసిన వెంటనే పోయి అది మనం చూస్తూ ఉన్నాము పూర్వపక్షం ఏమిటంటే వ్యాపృతేషు దశన్రవణా పశ్యతీవి వ్యవహారో శృణోతీకి వచ్చ వ్యాపృకా కారణాన్ని పశ్యా తస్మాత్ నే పశ్యతిరే పశ్యత్యే అయక మనం ఇంకా ముందు ఇంకా అవతారిక సమాధానం పూర్తయితే కథం అవక్షం అయింది మీద పొరవక్షం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పొరపక్షన్ని నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే కన్ను చూస్తున్నప్పుడు నేను చూసుకున్నాము కన్ను చూడనప్పుడు కూడా నేను చూసుకున్నాను అనే కదా కన్మేడ్ పొరపక్షం ఎలాగండి చూడడం చూడాలి అంటే కరణం ఉండాలి కరణం అంటే ఇంద్రియం ఉండాలి ఇంద్రియం వ్యాపారం ఉంటేనే చూడడం అనేది సంభవం అవుతుంది వింటున్నాడు అంటే చెవి అనే వ్యాపారం ఉండదు చూస్తున్నాడు అంటే కన్ను అనే ఇంద్రియ వ్యాపారం ఉండదు ఇంద్రియ వ్యాపారం లేకుండా చూస్తున్నాడు వింటున్నాడు అనే మాట వసూ మూసేసుకున్నాడు అనుకోండి కన్ను మూసుకున్నాడు అంటే ఇంద్రియ వ్యాపారం వేదిస్తారు కాబట్టి కన్ను మూసుకున్నాడు మూసుకునే ఉన్నాయని తరం అదే అన్ని వీధి పెట్టేసుకున్నాడు అనుకోండి ఇంకా వింటలేదు ఇంద్రియ చెడి అనే ఇంద్రియము ముసుకుపోతుంది కాబట్టి వింటే చెలి అనే నిర్ణయం పనిచేస్తే వింటున్నాడు లేకపోతే వింట వినటం లేదు కన్ను అనే నిర్ణయం పనిచేస్తే చూస్తున్నాడు లేకపోతే తీసుకోటం లేదు వ్యవస్థ కన్ను చూసినప్పుడు చూస్తున్నాడు చూడనప్పుడు చూస్తున్నాడు అని నిరసన తస్మాత్ ఏవ అం కాబట్టి కన్ను మూసేదో అంటే ఇండిపుడు చూసుకున్నాడు అనే మాట మోసూ అలాంటిదేమి అని కోరుకోవచ్చు అంటే నేను ఈ మొలముఖం యొక్క తత్మ ఎలా అంటే కన్ను మన ఇంద్రియముడు మనస్సుతో ప్రార్థన ఇంతదనక ఆత్మ అనేది లేని పదే ఆత్మ జ్యోతి అనేదేమి లేదు అని అభిప్రాయం సిద్ధాంతి అది కాదే కాదు తప్ప కన్ను మూసినంత మధురాన ఇంత తెలివి తీసుకున్నా తెలియకన్నా ఒకే అర్థం కన్ను తెలిసినప్పుడే వీరికి తెలుస్తోంది కన్ను మూసినప్పుడు తెలియటం లేదు అనే మాట తప్ప అది అన్ని కారణం కాదు మరి ఏంటి పశ్చిమే కన్ను మూసినప్పుడు కూడా వీడు చూస్తూనే ఉన్నారు నిజానికి నిద్రపోయినప్పుడు కూడా వీడు చూస్తూనే నిద్రలో ఆత్మచైతన్యం ఉండడమే కాదు సూక్ష్మమైన మనస్సు కూడా కుదిరి నవ్వేది వేది టైంది ఐదు అయింది అప్పుడు మనస్సే కాదు ఐదైంది మనస్సే కదా నేను ఐడెంటిటీకోండి నాలుగు వందలకి అలాగే పెట్టుకుంటాను కానీ అలాగ మోప్రతం ముందే మీరు లేచిపోతుంటారు ఎందుకంటే మనస్సులో ఆ సూక్ష్మ రూపంగా నాలుగు నదికి రావాలి అనే సంస్కారం ఉంటుంది నేను నిద్రలో చనిపోయిన తర్వాత కూడా ఆ సంస్కారం అలాగే ఉంటుంది సూక్ష్మమైన మనస్సు నిద్రలో కూడా ఉంటుంది మనస్సు కూతులకు వ్యాపృకమైన మనస్సు అంటే పని చేస్తూ ఒక ఉపకరణమై పని చేసే మనస్సు జాగ్రత్త అవస్థలో ఉంటుంది ఉపకరణ రూపంగా కాకుండా సూక్ష్మావస్థలో బీజావస్థలో మనస్సు నిద్రేందుకు కూడా ఉంటుంది మనస్సు ఉన్నట్టుగానే మనస్సును ప్రకాశించదేస్తే ఆత్మ చైతన్యం కూడా నిద్రేందుకు ఉంటుంది కాబట్టి పశ్చన్నేమో భావతి ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపం ప్రకాశిస్తూనే ఉంటుంది కథం నది ఎంతగా అంటే మంత్రం నహి దృష్టిలోపం విద్య అని చెప్తున్నారు నహిత్తే రస్మాత్ క్రియే రుస్మాత్ నా అంటే క్రియతో ద్రష్ దృష్టికర్తు దృష్టి తృష్టే విపరిలోప వినాశ సహ్యే ఇప్పుడు ఆత్మచైతన్యము దృక్స్వరూపం ఎక్కడ దృష్టి అంటే చూసుక అనగా తెలియక ఎక్కడ తెలియక ఉన్నా ఆ తెలియటకు మూలము ఆత్మచైతన్యము కానీ దృష్టి కత్తు ఉంటే అభిప్రాయం అది అటువంటి ఆత్మ చైతన్యం యొక్క దృష్టి అంటే చైతన్య ప్రకాశం తెలుగుతా అనే ప్రకాశం ఏదైతే కాదో ఆ ప్రకాశనకు వినాశం అనేది మాత్రం ఉండదు వినాశం ఉంటే లేకుండా పోవట మీరు చీకట్లో ఉన్నారు దీపాలు పోలేదు కరెంటు పోతూ కరెంటు పోయినప్పుడు చీకట్లో చీకట్లో మీకు చీకటి తెలుస్తూ ఉంటుంది మీరు చీకటి అయిపోదు చీకటి తెలుస్తూ ఉంటుంది ఇతర ఏది కలపడు కలెదు చిన్న చీకటి అమావాస్య నాటి చీకటి చీకటిని వర్ణిస్తాడు కవులు ఓ కవి వర్ణించాడు చీకటంలో వంశతి వాయిందనం నా ఆకాశం నుండి కాపుక వంశం కుర్చుకోవాలి కాబట్టి త వాసం గు ఎలా ఉంటుందో వీళ్ళు ఊహించండి కాతక అలా పుట్టిస్తుంది అప్పుడు అలా ఉంది చీకటిస్తారు కాబట్టి చీకటిని వర్ణించాలంటే వీరు వెలుగు అయి ఉండాలి కదండి వీడు కాకుండా చీకటిని కనుక వీరు చైతన్య స్వరూపానికి లోపంలో వినాశనం అనేది జన్మడు లేదు అది తా అగ్నే ఔష్ణ్యం య్ని భావీ తయ ఆత్మా ద్రష్నాశీ అగ్నిగా అగ్ని అగ్నిస్వం వేదీ ఔష్ణ్యం ఔష్ణోగత అదిత స్వరూప వేదిగా వింహిత అది అగ్ని యొక్క స్వరూపం ఈ స్వరూపం ఎంత వరకు ఉంటుందంటే అగ్ని ఉన్నంత వరకు ఉంటుంది ఎప్పుడైనా సరే వేడి ఉందండి కానీ అగ్ని లేదు అని చెప్పలో ఉంటారా చెప్పలేదు అగ్ని ఉన్నది కానీ వేడి లేదు అని చెప్పలేదు అది చెప్పలేదు ఒకసారి ఎవరున్నారు చాలిపోయినా అగ్నిలా ప్రకాశిస్తున్నాము అల్లాడిపోయిన అగ్నిలా ప్రకాశిస్తున్నావు అంటే మసిబొబ్బులా ఉన్నాం అన్నమాట అల్లాడిపోయిన అగ్ని అంటే మరి మసిబొబ్బు లేదా ఫస్ట్ కాబట్టి అగ్ని ఉన్నంత వరకు వేడి లేకపోవడము అనే మాట లేదు వేడి ఉండి అగ్ని లేకపోవడము అనే మాట లేదు ఒక ఆయన చెప్తారు గురువు గారు ఉండాలన్న ఉంగోళ్ళలోనూ ఆయన అగ్నిలో నేలకు హోమం చేస్తారు అగ్నిదేవుడు వారిని చక్కగా స్వీకరిస్తూ ఉంటాడు కాదు నేను ఒప్పుకోత ఎందుకంటే నువ్వు ఇక్కడ నిప్పు విర నిప్పు పెట్టి ఇది నీళ్లు పోదు ఏమవుతుందో అంటే ఇరువుల్లో అయినట్టుగానే ఒంగోలు కూడా అదే తప్ప ఒంగోలు అర్జుని ఓ రకంగాను హైదరాబాద్ లో అర్జును ఇంకో రకంగాను ఉంటుంది కాదు నా కళ్ళతో నేను చూసినాను నువ్వు చూసింది తప్పు నువ్వు భ్రమితులైనా భ్రమనేది ఒకటి ఉంటుంది నీకు భ్రమ కలిగింది ఆయన నీళ్లు పోసుకున్నాడని ఆ నీళ్లు పోసిన అగ్ని ఇంకా అలా వెళ్ళిపోతుందని నీకు భ్రమ కలిగింది తప్ప కాదని ఆయన చెప్పారు ఆయన భ్రమ కలిగించినాడు కాబట్టి గృహతో ఆన్సర్ అంటే ఇంతే తప్ప నీళ్లు పోస్తే అలా విడిపోతుంది అని నిజంగా ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా మాట్లాడతారు ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా మాట్లాడబాడు ప్రకృతి అంటే పంచభూతం అంతభూతంలో తమ ధర్మాన్ని తాము ఉండడు ఉల్లంఘించం ప్రకృతి ధర్మాన్ని ఉల్లంఘించటంటే పరమేశ్వరుని యొక్క ఆజ్ఞాను ఉల్లంఘించటం అది సంభవం కాదు పూజలు ఉదయించడం వెలుగులు మాత్రం రాలేదు అనే మాట ఎందుకు కానీ కాదు మీకు ఏమవుతుందంటే పురాణ గాథ ఏది ప్రకృతి విరుద్ధమో దానికి ఒక శాంతి ఇచ్చిపోతుంది పురాణ గాథలో ఒక సంస్కృతి పురాణ కాథ ప్రకృతి విరుద్ధంగా అన్సైంటిఫిక్ గా రిలేషనల్ గా ఆలోచించేట్లా చేయడం అన్నది అది చాలా తప్ప ఉండకూడదు అంతేకాయ పురాణ ఖాతీ ఒక సాంకేతికమైన అర్థాన్ని సంకేతంతో కూడిన అర్థాన్ని మనం చూసుకోవాలి సంకేతంలోనేది ఒకటి ఉంటుంది కదా సంకేతం అనేది ఉంటుంది కదా సో అలాంటి నిధులు ధర్మరాజితో ఎలకలు భు తవ్వుకుని స్వరంగా కలుగు కలుగు తవ్వుకుని ఆ కలుగులో నివాసం చేస్తూ ఉంటాయి ఎప్పుడైనా పైన మాట వచ్చినా కూడా ఆ కలుగులో ఎలక క్షమంగానే ఉంటుంది అని అంటారు విజు అంటే ధర్మరాజుగా వినువు అప్పుడు విదురుడు అసందర్భ ప్రసన్నం చేస్తున్నాడనో లేదా ఎలకల గురించి ఏదో ఉపన్యాసం చేస్తున్నాడనో అనుకోకూడదు ఆయన అక్కడ మీరు వెళ్తున్న ఇంట్లో స్వరంగా కనుక ఉంటారా పైన ఏదైనా నిప్పు పెట్టినా అందరూ ఆ స్వరంగం కూడా ఒక సందేశాన్ని ధర్మరాజు గారిని చెప్పారు ధర్మరాజు గారి సందేశాన్ని స్వేఖించారు కాబట్టి అలా ఉండాలి పురాణం కూడా ఏదో ఒక సందేశాన్ని మనం ఇప్పుడు మనం దాన్ని తెచ్చుకోవాలి అన్నట్టుగా తప్ప ఆయన ఎడకడవ ఉపన్యాసం చెప్పాడు మాత్రం అనుకోవాలి కాబట్టి పురాణ కారణాలు అన్ని ఎందుకుగా మాడిపోయిన అగ్నేహ ఔష్ణ్యం యావత్ అగ్ని కాపీ ఇంకేదైనా చేతిలో నుంచి హారతిచ్చేశారు అంటే నా వాళ్ళ అభిప్రాయాలంటే ఆయనకి అగ్ని వేడిగా ఉండదు నో అది నాడు యాక్సెప్ట్ తమ ద్రష్ట అవినాశి సంకారే అవి సంకార ఈ ఆత్మ అనేది నిస్వరూపం ఏదో తెలుసు తెలియదు చూపు ఉండమన్నా తెలియడం ఒకటే ఇటువంటి చూపు ఈ కన్ను యొక్క చూపు వలే ఓసారి ఉంది ఇంకోసారి కోయ కాదు వినాశి అయినా చూపు అత ఆత్మనో దృష్టి గతి అవినాశిని కాబట్టినాశము వేది తప్ప ఇప్పుడు కన్ను యొక్క చూపు వినాశము గలదు చూపు ఎప్పుడు ఉండదు ఒకళ్ళు ఉంటుంది ఇంకొకళ్ళు పోతుంది కానీ ఆత్మ యొక్క చూపు చూపంగా గెలుగు ఆత్మన దృష్టి అది అవినాశ అది వినాశము చెందదు అంటే అభిప్రాయం చదువుతున్నారు ఎంతవరకు అయితే ఆత్మ ఉంటుందో అంతవరకు చూపు అలా వెలుగుతోనే ఉంటుంది ఎంతవరకు అయితే అగ్ని ఉంటుందో అంతవరకు వేడి ఉంటుంది అన్నట్లు ఎంతవరకు ఉంటుంది అగ్ని సృష్టి ఉన్నంత కాలము అగ్ని ఉంటుంది అలాగే ఆత్మచైతన్యం ఉంటుంది అలాతీతంగా ఉంటుంది కాబట్టి దాని యొక్క చూపు దాని వెలుగు కూడా నిత్యముగా ఉండవు కాబట్టి మనల్ని మనము తెలుసుకునే సందర్భంలో తెలుసుకునేటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు నేను ఈ దేహము ఇంద్రియములు ఈ మనస్సు అనే ఒక భౌతికమైన దృష్టి దాని ప్రాకృత దృష్టి విజ్ఞానంతో కూడిన దృష్టి ఆ దృష్టి పెట్టుకుని మీరు ఎంత తెలుసుకున్నా ఆ తెలుసుకున్న దాని తా వ్యాప్తం ఎందుకంటే అదొక నిత్యం దాంట్లో అయితే సాధములు కాబట్టి ఈ ప్రాకృత దృష్టి నుండి ఆధ్యాత్మిక దృష్టికి మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీ దృష్టిని మీ తెలివిని మీరు ప్రాకృత దృష్టి నుండి ఆధ్యాత్మిక దృష్టికి నగరత్సవాల్సి ఉంటుంది ప్రాకృత దృష్టి అంటే ఇంద్రియము దేహము మనస్సు నేను అనే అభిప్రాయంతో నామరూపాత్మకమైన నెలకొని పూసుకో ఇదే సత్సవాలు పోవడం రాకొత్త దృష్టిలో ఈ ప్రాకృత దృష్టి నుండి ఈ దృష్టికి మూలంలో ఉన్న దృష్టి ఈ నశించి వచ్చిపోయే ప్రాకృత దృష్టికి మూలంలో ఉంటూ ఎన్నడూ నశించని ఆ వెలుగు అచైతన్యము ఎరుక ఏది కలదో దానిపై దాని ఉంటూ మీరు ఉండాలి ఆధ్యాత్మిక దృష్టి అని అంటారు ఆధ్యాత్మిక దృష్టిలోకి నియమాన్ని మీరు ఆధ్యాత్మిక దృష్టిలోకి కొనిపోవాలి ఈ పని ఎవరికి వారు చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది ఏమంటారు అంటే మా గురువు గారు ఏదో శక్తిపాత్రం ఏదో చేస్తారో ఇప్పుడు మాకు ఆధ్యాత్మిక దృష్టి కలుగుతుంది అంతా రావాల్సి ఉండదు అది ఎవరికి వారు తెలుసుకుని చేయాల్సినప్పుడు మీకు జ్వరం వచ్చిందనుకోండి శక్తిపాతం చేస్తే జ్వరం తగ్గుతుందా యాంటీబయోటిక్ వేస్తే జ్వరం తగ్గుతుందా యాంటీబయోటిక్ వేస్తే జ్వరం తగ్గుతుంది అది ఎవరైతే వేసుకుని అది మీ బ్లడ్ స్త్రీలోకి వెళ్ళి ఆ బాక్టీరియా అంత ముందు ఇస్తే జ్వరం గురువు గారిలా తలని చేయటం జ్ఞానంలో పుట్టిందా అలా తగ్గదు కాబట్టి అది వివేషనల్ గా ఉండకూడదేది కూడా కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతం ప్రాకృత దృష్టిలో ఉన్నాను అంటే మసి పుట్టిపోతూ ఉండేటువంటి దృష్టి ఏమి కలదు అదే నా స్వరూపం అనే అజ్ఞానంలో అది నా స్వరూపం కాదు ఈ చూపు నా కాదు ఈ చూపు మూలంలో ఇంకో చూపు ఆ చూపే ఆ రెండు అది నా చూపించి ఈ చూపు వస్తుంది పోతుంది ఇప్పుడు మీరు నేను అక్కడ చెప్తాను మీరు ఈ పెరిగితో ఎన్ని రూపాలను చూశారు లక్షల కోట్ల రూపాలను చూశారు పోనీ అవన్నీ అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రూపములను ఎన్ని పెరుగు చూశారు హండ్రెడ్ ఇంపార్టెంట్ రూపాలు చూశారు పోనీ లౌకిక రూపాలు అలా అంటే తాజ్మహల్ చూశారు జాగ్రత్త చూశారు కుటుంబార్ చూశారు ఇలాగే ఎన్ని రూపాలు చూసేసా ఇప్పుడు ఇప్పుడు చూపులో ఆ రూపాలన్నీ ఏమి అదే వాటి యొక్క అని చెప్పండి తర్వాత నేను కళ్ళు మూసుకున్నాను ఎవరికి వాడు కళ్ళు మూసుకున్నారు నేను ఈనాటి వరకు ఎన్ని రూపములనైతే చూశాను అవన్నీ కూడా వినాశ రూపములేవు అవి ఏమీ లేవు అవన్నీ కూడా పోయినాయి అలా చూసుకున్నా గానీ ఇలా పోయాయి అన్నీ కూడా డెబ్బై ఏళ్ళ రూపాయలు రూపాలు చూస్తే ఆ ఇప్పుడు నేను ఈ ఈ పోటీ వచ్చిపోయే రూపాలను అంటే వినాశ రూపములను చూస్తూ ఉన్న నేను ఈ రూపములన్నీ నశించిన కారణంగా లేకుండా పోయే కారణంగా నా కూదనా వచ్చేది ఇప్పుడు సపోజ్ నేను పుట్టినప్పటి నుంచి రూపంలో చూసుకునే ఉన్నాను ఇప్పుడు రూపాన్ని చూడమనేసి నా స్వరూపంలో నేను నిలిచి నేను ఉన్నాను సపోజ్ ఫర్ సమ్ రీజన్ నేను బుద్ధివాడుగా పుట్టి ఉండి ఏ రూపాలని చూడలేదు అంటే ఇప్పుడు ఎలా ఉన్నాను అలానే ఉంటాను డెబ్బై ఏళ్ళు బతికే అనేక రూపాలను చూసినప్పుడు కళ్ళు చూసుకుంటే ఎలా ఉన్నాను పుట్టి వృద్ధి వాడు కూడా ఎలాగో ఉంటాడు ఎందుకంటే మీ వినాశీ దృష్టి ఆశీ పుట్టిపోయేటువంటి అలా వస్తుంది ఎలా పోతుంది అలా వస్తుంది ఎలా పోతుంది దానివల్ల మీ స్వరూపానికి ఒక శోభ లేదు ఒక నాశంలేదు వృద్ధి లేదు హాసం ఉండదు మెడిటేషన్ నేను ఈ నాటి వరకు చూచిన రూపము లేవి కూడా నా ఏమి లేదు కేవలము నేను నేనుగా నిలిచి ఉన్నాము అని మీరు భావన చేయండి ఆ భావన చేసినప్పుడు మీలో మీకు ఏదో పోవచ్చుకున్న వె అనుభవానికి వచ్చిందా పూర్ణత్వ అనుభవానికి వచ్చిందాబుడు అనుభవం అనుభవం సో కాబట్టి వినాశములైన దృష్టి కానీ అది ఎక్కడికి పోదు ఆల్వేస్ వేర్ విత్ అహమస్మి అంటే అదే అదే ఆత్మజ్యోతి అంటే అదే ప్రాక్టికల్ దీన్ని మీరు మళ్ళీ పోవచ్చు మనము ప్రతిషుద్ధ నిజమభిధీయే కానీ మీరు చాలా విరుద్ధంగా చెప్తున్నారండి ఇంకా చాలా విదూరంగా విరోధంతో కూడిన విధంగా నేను చెప్తున్నాను ఏది ద్రష్టు సాదృష్టి పరిప్యతే ఈ పరోపక్షాల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చూపు లేకపోతే చూపలగా తెలివి తెలివి తెలివిట రూపాన్ని తెలుసుకుంటే చూపన్నారు శబ్దాన్ని తెలుసుకుంటే వినిపిది అన్నారు నీకు తెలియడమే కదా ఇది తెలియక దృష్టి అయితే తెలియక చెప్పుకోండి ఈ తెలియక అనేది ఇది ఒక క్రియ కాద వైశేషికుడు నైయాగిలు సాత్వికులు ఉంటూ ఉంటారు వీళ్ళు ఏమన్నారు అంటే ఒక క్రియ జ్ఞానం ఒక క్రియాత్మ క్రియనేది ఎప్పుడు పుడుకుంటుంది క్రియ అనేది క్రియ అనేది అలా నిరంతరంగా ఉంది దాన్ని క్రియూ కాబట్టి జ్ఞానము క్రియ అది కుడుతుంది కుడుతుంది కాబట్టి నశిస్తుంది ఇప్పుడు నేను ద్రష్టను చూచేవాడు నాకు చూపు ఉన్నది ద్రష్ దృష్టి అది క్రియ చూప్ అంటే క్రియ శ్రీడమంటే క్రియ ఆ క్రియను చేసి ఎవరు నేను ద్రష్ట దృష్టి అనే క్రియను చేస్తాను జ్ఞాత జ్ఞానము అనే క్రియను చేస్తారు అప్పుడు అంటే అర్థమైంది జ్ఞానం అనేది ఒక క్రియ అవుతోంది అది పుడుతోంది పూర్తవుతుంది కాబట్టి జ్ఞానము క్రియ అది కుప్పి నశిస్తూ ఉండగా ఆ జ్ఞానముకు వినాశము లేదని వెల్లడించే అని వాడు అధ్యక్ష ఇప్పుడు దృష్టి ముఖ్యతే అప్పుడు దృష్టి అంటే తెలియదు ఇది ఈ తెలియదు ఎవరిది తెలియవా అని తెలియత తెలుగు తెలియని ఏది ఆత్మ ఆత్మ యొక్క జ్ఞానం ఆత్మ యొక్క జ్ఞానం నువ్వు ఆత్మ యొక్క జ్ఞానం అని అంటూ ఒకవైపుని ఆత్మ యొక్క జ్ఞానము అంటూ ఇంకోవైపుని అది నశించదు అంటున్నదే అది తప్పది ఎందుకంటే ఆత్మ యొక్క జ్ఞానము అనగా ఆత్మ అనే కర్త చేసే క్రియ కాబట్టి అది ఒకప్పుడు పుడుతుందే నశిస్తుంది కాబట్టి క్రష్మ యొక్క దృష్టి ఆత్మ యొక్క జ్ఞానము అని నువ్వు అంటూ ఉండగానే ఆ జ్ఞానం అనేది పుట్టి నశించే క్రియా అని స్పష్టమైపోతూ ఉండగా దానికి వినాశము లేదని వాళ్ళవు అది విరోధం ఓకే దృష్టి ద్రష్ట ఇప్పుడు దృష్టి అనేది ద్రష్ట చేత చేయబడుతూ ఉంటుంది ఇప్పుడు వంత వంట అనేది వంతు వండు వారిని చేయబడే క్రియ ఇప్పుడు వంత అనేది నిత్యమా నిత్యమా అనిత్యం ఎందుకని క్రియ క్రియ ఏదైనా కూడా కుడుతుంది కుడుతున్నట్టు విశిస్తుంది కాబట్టి అనిత్యమా ఇప్పుడు నిత్యమా అనిత్యం కూర్చున్నాయి వాడు వంట వాడు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ వంట చేస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు వంట చేస్తారని అడుగుతాయి అలాగే మనం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కాబట్టి ఈ దృష్టి జ్ఞానం అనేది ఉంటుంది అంటే మనం చేసినప్పుడు ఉంటుంది చేయడం వల్ల పోతుంది కాబట్టి అనిత్యం అవుతుంది అనే ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ లో ఉన్న మూలం ఏమిటంటే జ్ఞానం ఒక క్రియ ఒంటలాంటిది ఒంట లాంటి క్రియయో జ్ఞానము కూడా క్రియలే అనే అభిప్రాయం ఆ అభిప్రాయంతో ఆయన ఆపేట కాబట్టి క్రియను ఎవరు చేస్తాడు దృష్టి అనేది స్త్రీని ఎవడు చేస్తాడు ద్రష్ట చేస్తాడు దృష్టి దృష్టి కర్తృత్వాధి ద్రష్ట ఉచితే ఎందుకంటే వాడికి ద్రష్టాలు జరుగుతాయి ద్రష్ట అంటే యొక్క ప్రథమ ఏకవచనం ద్రష్టృ అంటే తృచ్యు అట్లాగే తృశైలు తృచ్యవు అని సూత్రం కర్త అనే అర్థంలో వస్తాయి కాబట్టి అనే పనిని చేసేవాడు ద్రష్ కాబట్టి అనే పనిని చేస్తాడు కాబట్టి వాడికి దృష్ట వచ్చింది వ్యాకరణం కూడా అలాగే కాబట్టి దృష్టి అనేది ఒక క్రియ క్రియ కనుక ఒక క్షణం ఒక ఒక ఒక కాలంలో పుడుతుందే ఇంకో కాలంలో పోతుంది అటువంటి సందర్భంలో ఈ దృష్టి దృష్టి ద్రష్ట యొక్క దృష్టి అంటూనే అది అవినాశి అనడము ప్రతిష్ఠము ఈ పాఠం ఇలా అయింది కొంచెం ఊపిరి పడుతూ ఉంటారు పురాణ కాలక్షేపం అవుతున్నారా మాసపురాణం కనుక అయినట్లయితే కావలసినంత ఉల్లాసగా ఉండొచ్చు దాంట్లో కష్టాలు ఉండవు ఇలాంటి చట్టాలు క్రియమాణా ద్రష్టాదృష్టి న విపతి నవిపతి నృత్యతే ఇది చశక్యం వస్తూ దృష్టిని ద్రష్ట చేస్తూ ఉంటాడు వాడు ద్రష్ట చేసేటువంటి ఆ దృష్టి నిత్యము అని అలా మాట్లాడడం ద్రష్ట దృష్టిని చేస్తూ ఉంటాడు అంటే అది అది నశిస్తూ వీళ్ళు చేసినప్పుడు దృష్టిని చేసినప్పుడు గుర్తుంది అయిపోయిన మంచిగా దర్శనం చేస్తుంది అలా కాబట్టి క్రియతే దృష్టి అవిపరి అని చెప్పడం తప్పదు అలా చెప్పడానికి ఈ లేదు అని అలా తెలిసిందని నీ కూడా నన్ను నా విపరిముత్యత ఇది అవినాశి అంటే సిద్ధార్థులు నేను ప్రౌభవాదము అంటారు ప్రౌహవాదము అంటే కొంత జబర్దస్తిగా సమాధానం చెప్పడం అవినాశగా సమాధానం చెప్పకుండా కొంచెం జబర్దస్తిగా చెప్పడం ఎందుకంటే వీళ్ళందరూ వైద్యులు కదా సరే ఆర్గ్యుమెంట్ ఎవరైతే మంత్రం ఎలా ఉంది మంత్రంలో ఏముంది ద్రష్టలు దృష్టి విపదోపహార నది జతే అది నా చి అని కూడా ఉంది కదా మళ్ళీ ఇలాంటి మళ్ళీ ఇత్యాన్ని ప్రశ్నలు పొత్తు కూర్చో అని అంటున్నాను చూడండి ప్రౌఢవాత అంటే అడినానికి సమాధానం చెప్పకపోతుంది కాబట్టి నవ్వి పది ముఖ్యతే చెప్తాను కాబట్టి ఇది వచ్చినార్ అది నశించదు అని సమాధానం ఎన్ని పూర్వపక్షం అది పూర్వపక్షంలో ఈ రకమైన సమాధానం పూలపక్షం కనుక కాదండి స్పిరిట్ మీరు పట్టుకోవాలి ఎవరికి చూడే అలా ఒప్పుకో సమస్య వచన జ్ఞాపక చూడండి వేదవచనము కానీ స్మృతి వచనము ఉన్న విషయాన్ని సూచిస్తుంది అంతే తప్ప లేని విషయాన్ని మీకు కల్పించి వేదం చెప్పింది కాబట్టి సూర్యుడు పరమత్వం ఉదయిస్తాడు అలా ఉన్నది అసలు వచనస్య జ్ఞాపకత్వం సంగ్రహవాత్వం వచనము అంటే వేదవచనము లేకుండా స్మృతి వచనము ఆ వచనం ఏం చేస్తుందంటే ఉన్న పరిస్థితిని బోధిస్తుంది తప్ప అది ఉన్న పరిస్థితికి విరుద్ధంగా చెప్పదు ఇప్పుడు వచనం అనేది మీకు నేను ఓహతాం ప్రశ్న వెళ్తాను మీకు ఎంతో స్వార్థంగా చెప్పండి మనం సికింద్రాబాద్ లో వెళ్తుంటే ఒం కంటే వస్తుంది ఆ బ్రిడ్జి ఎత్తు పది బోర్డు పెడతారు వాళ్ళు కంటే ఎత్తైన వాహనము దీనికి అందరి నుండి వెళ్ళుటా నిషేధించడం అయినది బోర్డు పెడతారు వాడు బోర్డు అలా పెట్టాలా లేకపోతే పది అడుగుల కంటే ఎక్కువ ఎక్కువ ఉన్న వాహనము దీనికి ముందు నుండి వెళ్ళలేదు కాబట్టి వెళ్ళవద్దు అని పెట్టాలని ఎలా పెట్టాలి రెండు రోజులు పెట్టాలి మొదటిది పెట్టకూడదు విశేషించడం ఏమిటి విశేషించడం అంటే ఎలా ఉంటుందంటే అడుగుల కంటే ఎక్కువైన వాహనం కూడా వెళ్ళే అవకాశం ఉంది మరి గివన్ రీజన్ వెళ్లకుండా మేము ఆపేసేము అన్నప్పుడు విశేషించడం ఉంటుంది అక్కడ ప్రసక్తి అనేది కాబట్టి నేను చూసాను న్యూయార్క్ లో లెవెన్ త్రీ మిరిజ్ పోతుంది దానికి ఎవరి నుంచి కార్లు బస్సులు పోతూ ఉంటాయి వాళ్ళు ఏమంటాడంటే ది హైట్ ఈస్ లెవెన్ త్రీ ఈస్ మో అని పెడతారు నిషేధించడం ప్రక్కడ వీళ్ళు నిషేధించడం వీళ్ళు మూలం వెళ్ళి కదా అలా పెట్టకూడదు ఇప్పుడు మీరు లా చేసినట్లయితే అందరూ ఫాలో అయ్యేట్లే ఉండాలి అంతేకాని ఉంటే దిచ్చి దిక్కి లాస్ట్ చేసి పెట్టుకుంటారు ఎవరు ఫాలో అవడానికి వీలు లేనివి సందర్భం లేనివి ప్రొహిబిషన్స్ నెగిటివ్ మీనింగ్ లెస్ ప్రొహిబిషన్స్ ఉండకూడదు ప్రొహిబిట్ చేశాడంటే ఎవడెక్కడ పనులు చేసేటా ధైర్యం పెట్టుబడులో ఉంటారు ఎన్నిక కాబట్టి అకేషన్ అదే మ్యాన్ దేవిజ్ అని అకేషన్ ఇప్పుడు సూర్యుడు ఉదయాన్ని కూర్పులో ఉదయిస్తాడు ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలను పంచాంగంలో చెప్పాడు కాబట్టి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు వదిస్తాడా లేకపోతే ఆయన ఆరు గంటలకు ముప్పై తొమ్మిది నిమిషాలకు వదిగిస్తాడనే విషయాన్ని పంచాంగం చెప్తూ ఉన్నాడు ఏమిటి అసలు విషయాన్ని ఇచ్చిన టైము అది జ్ఞాపకమా లేక విధాయకమాచన ఎప్పుడు విధించదు ఉన్న సత్యాన్ని గుర్తు చేసుకుంటుంది మాతృదేవోద్భవ అనేది అది విధిగా లేదా జ్ఞాపకమా జ్ఞాపక జ్ఞాపకమేంటి తల్లి దైవము కాగలవాడము అవుము ఎందుకంటే తల్లికి మించిన దైవము లేదు కాబట్టి విధిలో సాయంత్రంగా తెలుసు కాబట్టి వచనం అన్నది జ్ఞాపకము మాట్లాడదు దాన్ని యప్రాప్తో వినాశ కృతక వచనశతీ వారని గుతకము అంటే చేయబడేది ఏది చేయబడుతుందో అది ఒక కాలంలో పుట్టి మరో కాలంలో నహిస్తుంది అది కృతకము అటువంటి కృతము కృతకమునకు వినాశము తప్పదు ఆ విషయం మనకి ఎలా తెలుస్తోంది న్యాయప్రాప్తం మన రేషనల్ థింకింగ్ వ్యక్తి మనకి తెలుసుకోది క్రియా క్రియ చేత సిద్ధిస్తుందో అది నశించి తీర్చము అని మనకి న్యాయప్రాప్తంగా తెలుస్తోంది అలా తెలుస్తుండగా ఓ వచనం వచ్చి ఇది సంతకము కానీ నశించదు అని చెప్పడము ఒక వచనం కాదు వంద వచనాలు కూడా ఆ సత్యాన్ని మార్చలేదు ఇప్పుడు సూర్యుడు పూర్తిను ఉదయిస్తాడు అని న్యాయప్రాప్తం మీరు వేదంగా ఉగా చెప్పలేదండి ఆ మంత్రంలో సూర్యుడు పశ్చిమాను ఉదయిస్తాడని చెప్పాడు అదొక మంత్రం జరిగాడు అనుకోండి అది యాక్సెప్టబుల్ అవుతుంది ఒక మంత్రం కానీ మొన్న మంత్రాలు జరిగినా కూడా యాక్సెప్టబుల్ కాదు అలాంటి మంత్రము లేక వచనము శృతి యొక్క వచనము అనేది న్యాయప్రప్తమైన మాత్రమే మీకు ఈ బేసిక్ ట్రూత్ ఏదైతే దేయించి లేదు పట్టు జరిగి కథలు కల్పించుకుని చలవలు పొలలో అడ్డుకునే దేక్షణ కింది పట్టు పోసేసి అలా చేయటం అన్నది సరికాదు అని చెప్పినా ఇదంతా దాశరిక దృష్టి అంటారు పురాణ దృష్టి లేదు దాశ్చర్యక దృష్టి లేదు దాక్షనిక దృష్టి ఇలాగే ఉంటుంది వచనస్ యథాప్రాప్తార్థ వచనం అన్నది ఎప్పుడూ కూడా యథాప్రాప్తమైన విషయమును బోధిస్తూ ఉండడమే అది చేసి యథాప్రాప్తమైన విషయాన్ని బోధిస్తూ ఉంటాడు ఇప్పుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగును అని వేదంలో చెప్పాడు మంత్రాలు ఉన్నాయి ఈ మంత్రం చూడండి భేషజంబం మహత్ అనే రెండు ప్రశ్న మంచు చలిసి మందు ఏమి చలిసి మందు చలికట్టించుకునే ఉపాయం ఏదైనా ప్రశ్న అగ్ని హిమస్య భేషజం అగ్ని చలికి సత ఉపాయము ఇది విధించే వాక్యమా జ్ఞాపనం చేసే వాక్యం అంటారా మన అంతే తప్ప ఇక్కడ వచనం చెప్పింది కాబట్టి అగ్ని చలిపోవచ్చును అందుకోమా అలాగే మరి వచనం ఎందుకు వచ్చిందంటే ఉన్న విషయాన్ని చెప్పడానికే వచనము వచ్చింది యథా ప్రాప్త అర్థ ఒక విషయము ఏ విధముగా ప్రాప్తమై దానిని అతిక్రమించకుండా చెప్పడమే వచనం యొక్క ప్రయోజనము కాబట్టి వచనం చెప్పింది కనుక నలిపతి ముఖ్యతే అని వచనం చెప్పింది కనుక ద్రష్ట యొక్క దృష్టికి వినాశము లేదు అనే మీ మాట అంగీకారము కాదు నై అని పూర్వపక్ష ఈ విధంగా ఒక ఒక ప్రశ్నను నిలబెడితే దీనికి సిద్ధాంతం ఏమవుతున్నాడంటే ఈ దోషము సిద్ధాంతముందు లేదు సిద్ధాంతం ఏమిటి ప్రశ్న యొక్క దృష్టి నశించేది కాదు అనేది సిద్ధాంతం సిద్ధాంతంలో దోషమేమీ లేదు ఎందుకంటే సంగ్రహం ఆదిత్యాది ప్రకాశక్తి ప్రకాశతత్వతుంది దర్శనోపత్తేనే చూడండి ఆదిత్యుని యొక్క ప్రకాశము ఆదిత్యుని ప్రకాశం అనేది ఈ ఆదిత్యుని ప్రకాశము అయితే క్షిదో ఆత్మ చైతన్యము యొక్క తెలివి దర్శనము అంటే తెలివి చూపట్లే తెలివి అతికి అని చెప్పుగా యుక్తి యుక్తముగానే ఉండే ఇప్పుడు ఆదిత్యుని ప్రకాశం అది నిత్యమా అనిత్యమానం చూడండి ముఖ్యంగా అనిత్యము అందువలన ఉదయం ప్రారంభమై సాయంకాలం పోతుంది కనుక ఆదిత్యుని ప్రకాశము అనిత్యము అని ఎవరైనా అంటే తప్పు ఎందుకని ఉదయం సాయంకాలంలోనే పరిస్థితిని బట్టి వచ్చిన తప్ప ఆదిత్యుని స్వరూపంలో ప్రకాశించకపోవడం అనేది ఏది లేదు అని చెప్పాడా లేదా ఆదిత్యులు ఉదయించినప్పుడు ప్రకాశిస్తున్నాడు అస్తమించినప్పుడు ప్రకాశించుట లేదు కాబట్టి ఆదిత్యుని ప్రకాశము అనిత్యము అని ఎవరైనా అంటే అలాగే కన్ను చూసినప్పుడే ఆత్మ చూస్తుంది తన్ను చూడడం మానేస్తే ఆత్మ కూడా చూడడం మానేస్తుంది అని ఎవడైనా అంటే అధిపత్ కాబట్టి ఉదయాస్తమయములతో సంబంధం లేకుండా ఆదిత్యుడు నిత్యముగా ఎలా అయితే ప్రకాశస్వరూపుడుగానే ఉన్నాడో అదే విధంగా కన్ను చూడటంతో చెడు వినడం తోటి మనస్సు సంకల్పించడం తోటి బుద్ధి తెలియడంతో సంబంధం లేకుండా ఆత్మచైతన్యమును స్వతహాగా నిత్యముగా ప్రకాశిస్తూనే ఉంటుంది అనేది యుక్తి యుక్తమే ఉపపత్తి వేషణాలుగా చెప్పిన మాట దాన్ని వివరిస్తున్నారు ఇంకా ఆదిత్యాదయ నిత్య ప్రకాశస్వభావా స్వాభావితేన నిత్యేన ప్రకాశేన ప్రకాశయంతి అండి చూడండి ఆదిత్యుడు ప్రకాశింపజేసుకున్నాడు సర్వమును ప్రకాశింపజేసుకున్నాడు ఎలా ప్రకాశింపజేస్తున్నాడు తనలో ప్రకాశము లేని పరిస్థితిని కలిగి ఉంది తనలో కొత్తగా ప్రకాశాన్ని ఒక దాన్ని నిర్మాణం చేసుకుని క్రియేట్ చేసి ఒక క్రియ ద్వారా ప్రకాశాన్ని తయారు చేసుకుని అప్పుడు ప్రకాశింపజేసుకున్నాడా లేక ఇంకా వంటవాడు వంట చేసినట్ట చేసుకున్నాడా లేక తాను నిరంతరముగా ప్రకాశ స్వరూపుడుగా ఉంటూనే తన స్వరూపమైన ప్రకాశము యొక్క అనుగ్రహం చేతను సర్వంలో ప్రకాశింపజేస్తున్నాడా అన్నది మీరు చూసుకోవాలి కాబట్టి అంటే ఏంటి ఆదిత్యుని యొక్క ప్రకాశం ఆదిత్యుడైతే సర్వములో ప్రకాశింపజేస్తున్నాడు అనేది నిర్వివాదము ఇప్పుడు ఆ ప్రకాశము కుప్పిపోయేటువంటి ప్రకాశమా స్వరూపభూతమైన ప్రకాశమా అని అది స్వరూపమైన ప్రకాశమే తప్ప ఆదిత్యుడేదో క్రియను చేసి సమయంలో కొత్త ప్రకాశాన్ని సృష్టించి అతద్వారా ప్రకాశింపజేస్తున్నాడు అనేది ఏమీ లేదు సరిగా లేదు కాబట్టి స్వాభావికము అంటే స్వరూప సిద్ధము నిత్యము ప్రకాశము ఆదిత్యని ఉంటుంది ఆదిత్యని స్వరూపము నిత్యము ప్రకాశించుటే అటువంటి ప్రకాశము సర్వమును ప్రకాశిస్తు ప్రకాశింపజేస్తున్నాడు ఆయన అంతే